శిరశక్తి మంత్రి శివంగర ప్రభానికేం వందనాను ప్రభా నిన్నా నేడి నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నికేం వందన్నాను ప్రభ ఇస్సాక్ యాకొప్ల దేవ నా దేవా నీకే వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది కోట్లాది కోట్లాది వందనాలు ప్రభావ అయ్యా మా మా పెట్టిన తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ఏమి ఇచ్చిన మేము చెల్లించలేం నైనా నా ప్రభావ సర్వోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన తండ్రి నీకే కోట్లాది వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఏసు ప్రభ ఈ సమయంలో ప్రభా మేము ఆరాధన చేస్తున్న ప్రభ ఇద్దరు ముగ్గురు నామలు ఉంటా అక్కడ ఉంటాన మా మధ్యలో నా ప్రభా నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభ యేసు ప్రభ ఆరాధన తట తోడే నడిపించి విజయాన్ని విచార ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి యేసు ప్రభా పతక బిడ్డని దీవించండి ఆశీర్వదించండి రానబిడ్డ మీరు తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ఆయన వాళ్ళ దీవించండి ఆశీర్వదించండి సంపూర్ణమైన స్వస్థత విడుదల చేయండి వాక్యం మీరు మాతో మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడవ్ జీవంగల దేవుడవ మాట్లాడి నువ్వు సెలవిస్తే యేసు మా హృదయాలు స్వస్వస్థత పొందుతాయి విడుదల పొందుతాయి యేసు ప్రభానికి మేము సిద్ధపడతాం ప్రభు అలాంటి శక్తిని మాకున్నది ప్రభువ అయ్యా మాకు అనుగ్రహించిన విధానం బట్టి నెక్కిస్తూతున్న ఈ వాక్యంలో జీవానికి మాకు కలగ చేసిన దేవానికి కొట్లాది వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మై పొందండి ఏసు ప్రభా పతొక్క పతొక్క బిడ్డకి ఏసూ ప్రభ ఇంతమంది ప్రేరాంశాలు పెడితే అక్కడ స్వసత విడుదల కలగ చేసి ప్రతొక్క దీవించి ఆశీర్వదించి సమాధానం దయచేసి ఈ రాత్రి కాలం మీదే విడుదల కలగ చేసి రాకడకి స్థితపలుకోమని నజడ నేసుకి మడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఏమి ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏసునందే ఆనందితును ఏ సయ్యనే ఆరాధింతును ఆనందితును ఏ సయ్యనే నందితును ఆరాధితును ఆనందితును ఆరాధితును ఏ సయ్యనే ఆరాధితును ఏ సునందే ఆనంది ఏ సయ్యనే ఆరాధించును ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏసునందే ఆనందిను ఏ సయ్యనే ఆనందించును ఏ సయ్యనే ఆరాధింతును అందలో గొర్రెలు లేకున్నాను శాలలో పశువులు లేకున్నాను అందలో గొర్రెలు లేకున్నాను శాలలో పశువులు లేకున్నాను ఏమి నాకు లేకున్నా కష్టకాల మందైనా ఏమి నాకు లేకున్నా కష్టకాల మందైనా ఏసునందే ఆనందింతును ఆరాధితును ఏసునందే ఆనందితును ఏ సయ్యనే ఆరాధింతును రాధింతును ఆనందింతును ఆరాధింతును ఏసునందే ఆనందితును ఏ సయ్యనే ఆరాధింతును ద్రాక్ష చెట్లు ఫలించకున్నా అంజురపు చెట్లు పూయకున్నను ద్రాక్ష ఫలించకున్నను అంజురపు పూయకున్నను ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా ఏమి ఉన్న లేకున్నా నష్ట సమయమందైనా ఏసునందే ఆనందితును ఏ సయ్యనే ఆరాధింతును ఆనందితును ఏ సయ్యనే ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏసునందే ఆనందితును ఏ సయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆనందితును araadintu nu yesu nande aanand nintunu eshayane aaradintu nu haleluya premincheda yesu raja ninne premincheda ప్రేమించేదాయ సురాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణమున్నంత నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదై సురాజా నిన్నే ప్రేమించేదా ఆరాధించేదై సురాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదాయి సురాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదాయి సురాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా नि मट्टी लो चरे वरकु ना प्राण मुन्नंत वरकु नि महि मलो चरे वरकु सेविन छे दा 예수 राजा निने सेविन छे दा सेवించెద యేసు raja నిన్ని సేవించెద సేవించెద సేవించెద సేవించెద నా ప్రాణమునంత వరకు నా ప్రాణ ఉన్నంత వరకు నీ మహిమలు చేరే వరకు జీవించేదాయ సురాజా నీకై జీవించేదా జీవించేదాయ సురాజా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా సురాజ నిన్నే ప్రేమించేదా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులేతు చున్నాను నేను నీ తట్టు కనులేతు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులేతు చున్నాను నేను నీ తట్టు కనులేతు చున్నాను దారి తప్పిన గర్రెను నేను త్రోవ కనుక తిరుగుచున్నాను కరుణించు మాయసు కాపాడుమా నీ తట్టు నేను నీ తట్టు కనులేతు చున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులేతు చున్నాను నేను నీ కనులేతు చున్నాను గాయపడినా గొర్రెను నేను బాగు చేయుమా పరమ కరుణించు మాయేసు కాపాడుమా నీ తట్టు కనులేదు నేను నీ తటు కనులేదు చున్నాను ఆకాశమందున్నా సీనుడా నీ తట్టు కనులేద్దు చున్నాను నేను నీ తట్టు కనులేదు పాపయూబిలో పడియున్నాను లేవనెత్తుమా బాగు చేయుమా కరుణించు మూయేసు కాపాడుమా నీ తట్టు కనులేతు చున్నాను నేను నీ తట్టు కనులేతు చున్నాను ఆకాశమందుసీనురా నీతట్టు కను లే తుచున్నాను నేను నీతట్టు కను లే తుచున్నాను హలో వాక్యం చూసుకుందాం మనము రోమిల కృష్ణ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు నుంచి రెండు రెండో వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుందాం రోమన్స్ ట్వెల్త్ చాప్టర్ టూ టు డ్స్ మనం చూసుకుందాము దానికన ముందు మనం కలు మూసుకుందాం పరిశుద్ధ చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాన్ని కొందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా మరి నేను ఎస్ఏ ప్రభా ఈ దినం మాకు అనుగ్రహించాల తండ్రి ప్రభా పొద్దు నుంచి ఇప్పుడు కాపాడుతున్నందుకు నీకు కొందనాలు తండ్రి స్థుతులు స్తోత్రం ఉన్నాయనే ఎస్సే మరి నీ వాక్యం పంచుకోబోతున్నాగా ప్రభా నీ కృపాన్ని ప్రేమను దయచేసి ప్రభా ముందుకు కొనసాగించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఈ సయానికి ఎంత వందనాలు ఉన్నాయన పరిశుద్ధమైన దేవాన్ని కొందని అలుస్తుంది ప్రభా నీకు పరులకు జ్ఞానం ఇచ్చే ప్రభా సొంత తలములన్నీ కొట్టేసే ప్రభా ముందుకు వాక్యము నేనేస్తే చెప్పేట ఒక సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఆన్లైన్ లో వచ్చిన ప్రతి ఒక్క ప్రధి ప్రభా ఆసక్తితో ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకి నీ వాక్యం చెప్పి నేనేసే ప్రభా ముందుకు కొనసాగిస్తే ఒక సాయం చేస్తారని ఏసు క్రీస్తు నమ్మంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమేన్దవాల బ్రదర్ ఒకసారి పన్నెండు రెండు రోమ పన్నెండు రెండు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరీ నూతనం రూపాంతరము పొందుడి థ్యాంక్స్ బ్రదర్ ఒక క్వశ్చన్ అయితే ఈ ఆ కాలంలో రోమి అంటే పౌర భక్తుడు ఆ కాలంశం రోములోకి రాస్తున్నామాట పత్రిక అంటే ఇండివిజువల్ గా తను తాను ఇండివిజువల్ గా రాకుండా గ్రూప్ ఒక కమ్యూనిటీ ఏంటంటే ఈ ఈ రోజున అంశం వచ్చేసి ద సోషల్ అండ్ కమ్యూనిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే సమాజానికి ఏ విధంగా ఉండాలా ఒకరితో ఒకరు మనం ఏ విధంగా ఉండాలా నిజంగా నువ్వు దేవుడిని బిడ్డవైతే ఈ వాక్యము వాళ్ళకు వర్తిస్తామాట ఏ విధంగా ఉండబోతున్నాము ఏ విధంగా ఉండాలి ఎవరిని ఎవరితో ఎట్లా నడుచుకోవాలి సమాజానికి మనం అనుకూలంగా ఉన్నామా లేమా అని ఈ వాక్యం చెప్తుందన్నమాట అయితే నేను చదువుకున్నప్పుడు నేను గమనించిన అనమాట కొన్ని ఏడు విషయాలు ద మోటివేషనల్ ఇదొకటి మనకు మోటివేషనల్ చాప్టర్ అనమాట అంటే మోటివేషన్ మనకి ముందుకు ఇంకెక్కువగా ముందుకు తీసుకొని దేవుళ్ళకి ఎక్కువగా ఎదుగులికి ఇది ఒక మంచి అధ్యాయం అనమాట రోమియోలోకి రాసిన పన్నెండవ అధ్యాయం అయితే మనం సోషల్ గా ఇండివిజువల్ గా మనం బలపడచ్చు గ్రూప్ కమ్యూనిటీ అంటే గ్రూప్ గా మనం బలపడచ్చు ఒకరితో ఒకరు ఇండివిజువల్ అంటే ఒకరితో ఒకరు ఏ విధంగా ఉండాలో బలప అంటే మోటివేషనల్ గా మనం ఏ ముందుకి ముందుకి ఎలాగా వెళ్ళాలో అలాగా వెళ్ళడానికి ఈ యొక్క అధ్యయనం మనకు సహాయపడతాం అన్నమాట అయితే సెవెన్ మోటివేషనల్ గిఫ్ట్స్ ఇందులో రాసి మనం చదువుతుంటే మనకు అర్థం అవుతుంటది రాను ప్రీ రిసీవింగ్ టు బికేమ్ త్రూ ది సెల్స్ అంటే మనకు దేవుణ్లో ఉంటే మనకు అర్థమైపోతుందనమాట దేవుళ్ళు మనం జీవి మనకు సత్యమైన వాక్యం తెలిసినప్పుడు దేవుడు ఉన్నప్పుడు అరే ఇది మనకు మన మన మనసు చెప్తుంటది నువ్వు చేసేది తప్పు అనేసి సో సర్వింగ్ అంటే మీకు అందరికీ తెలుసు ఏ విధమైన శువార్త చేయాలో టీచింగ్ దేవుని యొక్క వాక్యము ప్రకటించబడను ఈ వాక్యంలో ఎంకరేజింగ్ ఈ చూడండి ఒక గ్రూప్ గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసుకోండి గ్రూప్ అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళతో వాళ్ళకు అంత ఈ తెలుగు రాదు ఇంగ్లీష్ ఇంగ్లీ తెలుగు రాదు ఇంగ్లీష్ లో మాట్లాడతారు మనకు తెలుగు వచ్చు కానీ నాకు ఇంగ్లీష్ రాదు వాళ్ళ తెలుగు అర్థం కాదు నాకేమో ఇంగ్లీష్ రాదు సో నేను వాళ్ళతో ఉంటే ఏమవుతుందంటే నేను నేర్చుకోగలుగుతానమాట ఇంగ్లీష్ లో ఎందుకంటే నేను మాట్లాడే భాష వాళ్ళకు అర్థమే కాదు కాబట్టి నేనేం ట్రై చేస్తా అరే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటే నాకు ఈజీ నాకు ఈజీ అవుతుంది అనేసి నేను ట్రై చేశా అట్లా లివింగ్ ఆఫ్ ఇండివిజువాలిటీ అనమాట గివింగ్ మనం ఏ విధంగా ఇవ్వాలో రూలింగ్ ఏ విధంగా చేయికోవాలో నర్సింగ్ ఒకరి ఒకరి మీద ఒకరు ప్రేమగా చూపించడం ఏ విధంగా ఉండాలో అని వాక్యము చెప్పబోతుంది ఈ అధ్యయము చెప్పబోతుంది అన్న చదవండి ఇంకా నెక్స్ట్ తన్ను తాను ఎంచుకున్న తైన దానికంటే ఎక్కువ ఎంచుకున్నాక దేవుడు ఒక్క కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను తాను స్వస్థ బుద్ధి గలవారవుటకై తైన రీతిగా తను ఎంచుకునే వారినని నాకు అను అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణిలోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండేనో అలాగనే అనేకమైన మనం క్రీస్తులు ఒక్క శరీరంగా ఉండి ఒకనికొరకు ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము అదే థ్యాంక్ యూ ప్రధా చూడండి మన శరీరం ఏ విధంగా చేయబడింది అనేది వాక్యం చెప్తుంది మన అవయవాలు దేవుని చేత చేయబడింది సో దేవునికి ఏ విధంగా అయితే ఉన్నాయో మనకు కూడా అవే ఈ లోకంలో ఉన్నాడు అందరూ ప్రతి ఒక్క మానవులు మానవ జాతి మన మన బాడీ సింగిల్ బాడీ అనమాట కాకపోతే మనము దేవుని దేవుని తెలుసుకొని ఇంకెక్కువగా ఇంకెక్కువగా తెలుసుకొని ముందుకు వెళ్తుండగా కొన్ని అనంతరాలు జరిగినాయి అనమాట అయితే మనమంతా విభజించబడినాం అప్పు అప్పుడు దేవునికి దేవుని దేవుని మనం వెళ్ళడానికి కట్టబడినప్పుడు అవి విభజించబడిన అంటే ఎవరికి ఎవరికి అర్థం కలం మన ఒకటే శరీరం ఏక శరీరం అనమాట మన అందరిది దేవునికి శరీరం ఎట్లున్నా మన శరీరం కూడా కాకపోతే మనం పాపం చేసి ఈ లోకానికి విడిపోయబడినాం సో మరి ఆది కాలంలో చూసుకుంటాం అప్పుడు పాపం చేయకముందు మనం దేవునితో ప్రతిరోజు సం కాన్వర్సేషన్ ఉండేది ఒకరితో ఒకరు మాట్లాడుకునేది కానీ ఎప్పుడైతే మనం పాపం చేసినామో మానవుడు పా మనం పాపం చేసినామో అప్పటి నుంచి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయినామనమాట అయితే మనము ఏక ఒక శరీరమే అంటే అంటే ఇప్పుడు ఎట్లుండాలి దేవుడు ఏ విధంగా దేవుడు ఏ విధంగా ప్రేమ చూపిస్తుండో అదే విధంగా చూపించాలి దేవుడు విధంగా టీచింగ్ చేస్తుండో అదే అదేవిధంగా టీచింగ్ చెప్పాలి అంటే మనకి సువార్తల్లో అన్ని ప్రా పారబుల్స్ ఉంటాయి అంటే ఎందుకు పారబోల్స్ లాగా చెప్పినట్టే ఒక మనిషికి అర్థంగా చెప్పనీకే అంటే అండర్స్టాండింగ్ చెప్పనీకే ఉదాహరణ ఉదాహరణ తీసుకొని దేవుడు ప్రతి ఒక్కరికి ఎట్లా అర్థమవుతుంది కొంతమందికి ఎట్లుంటది అంటే మైండ్ ఫాస్ట్ గా చెప్తా కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి ప్రేమగా చెప్తా అర్థమవుతుంది కొంతమంది స్లోగా చెప్తాం ఇవన్నీ ఎందుకంటే మనం చేసుకునేటే మన అండర్స్టాండింగ్ బట్టి ఒక్కొక్క పారబుల్ మనకు ఈ సువార్థనలో విభజించబడింది అంట మంచి నీట్గా దాని దాన్ని మనం నేర్చుకుంటామేమో అనేసి ప్రతిదీ చూడండి బైబుల్ నుంచే అన్ని బయట వచ్చినాయన్నమాట ఏదైనా సరే ఈవెన్ గాంధీ గాంధీ గాంధీ గారు కూడా బైబుల్ చదివే అతను బైబుల్ బోధనే ఇతరులకు చెప్పిన మాట స్లోగన్సే కానీ స్లోగన్స్ అనద్దు మనము ప్రవచనాలు గాంధీ చెప్పేవాడు సో ఇంకా నెక్స్ట్ చదివన్నాను హలో మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేర్వేరు కృపవరం కలిగిన వారమై ఉన్నాం గనక ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోనూ బోధించు వాడనైతే బోధించటలోనూ హెచ్చరించు పని కలిగి ఉందము అంచి శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయి వాడు జాగ్రత్తతోనూ కరణించి వాడు సంతోషంతోనూ చూడండి మనము ఏ విధంగా అయితే వాక్యమే చెప్తాం మన మన సొంత జ్ఞానంతో మనం ఏం చెప్పట్లే వాక్యం ఏం చెప్తుంది సర్వింగ్ అంటే సర్వింగ్ చేయడం టీచింగ్ అంటే టీచింగ్ చేయడం ఎంకరేజింగ్ అంటే ఎంకరేజింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట ఇచ్చింది దేవుడు నేను సరిగా పాడకపోవచ్చు సో నాకేది ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు నాకు తలంత్ ఇచ్చినాకో ఆ తలంతులో నేను వెళ్ళిపోతా సో ఎవరికైనా పాట పాట పాడేవాల్సినకో పాట దేవుని దేవుని పాట రూపంగా మయమే పరచాలి ఎన్నో సేవలు ఉన్నాయి వాక్యం వాక్యం చేత బోధించవచ్చు దేవుని పనిచేత బోధించచ్చు ఇవన్నీ మనకు విధమైన సేవలు అనమాట సో కొంతమందికి తెలుగు చదవనికి రాదు వాళ్ళు ఎట్లా చెప్తారు చెప్పండి వాక్యం వాళ్ళు దేవుల్లో అంటే వాళ్ళకి ఏ వచ్చిన సేవ ఒకసారి మళ్ళీ చదవండి బ్రదర్ ఇది వచనము ఓకేనా మన కనుగ్రహింపబడిన కృప చెప్పున వేర్వేరు కృపవారం కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించివాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము శుద్ధ మనసుతోనూ పై చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించివాడు సంతోషంతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కటమనేదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచి దారిని అత్తుకొని ఉండుడి థ్యాంక్ యూ చూడండి మనం ఏ విధంగా నేర్చుకోవాలో ఇంకనే రాసింది మంచి దానికోసము నువ్వు మనసు పెట్టాను చెడ్డవాడి కోసం మనం మనసు రాదు ఎందుకంటే మనం దేవునిలో నడుస్తున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నావు కాబట్టి మనం నేర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకాగా బాగా అర్థం కావాల ఒక డాక్టర్ ఉన్నాడు అని చదివితే అర్థమవుతుందా అర్థం కాదు చదివి ప్రాక్టికల్ చేయాలి ప్రాక్టికల్ చేసి దాన్ని సర్వీస్లకు చేయాలి సర్వీస్ అంటే ఒక ఒక డాక్టర్ దగ్గర పని చేసుకోవాలి ఈవెన్ లాయర్ అయినా సరే చదువుకొని ఒక జూనియర్ లాయర్ కింద జాయిన్ అవుతుంది అప్పుడు మనకు ప్రాక్టీస్ చేస్తూనే అవసరం సో మనం పరిచయ చేయడం పరిచయం సంపూర్ణమైన పరిచయ మనకి ఏదైతే మంచి ప్రేమ ఉందో మంచి ప్రేమను పట్టుకొని దేవును దేవుణ్ణి ఎదుగుతూ ముందుకు వెళ్ళడం అయితే చెడ్డదాన్ని ఆశిస్తే మనకి ఏమవుతుంది అక్కడనే బ్రేకప్ అయిపోతుంది మనము మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ పోవాలి చదవాలి తర్వాత ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఒకరి పని చేయాలి తర్వాత అప్పుడే సంపూర్ణంగా మిదం ఇది అంతే పరిచయ అంతే ఒక మనం నేర్చుకుంటున్నాం ఒకప్పుడు నేను కూడా వాక్యం చెప్పేవాడిని కాదు పెరిగే చేసేవాణి ఏదో దేవుని తెలుసునా ఎస్ దేవుని తెలుసుకున్నా ఎస్ అంటే అంటే నువ్వా నాకు తెలుసు దేవుడు మామూలుగా ప్రార్థన చేసుకుంటాను కాదు ఇప్పుడు నా జీవితము మన గ్రూప్ ఉన్న బ్రదర్స్ అందరి జీవితం బాగా ప్రార్థన చేస్తుంటారు గంట చే గంట చేసే వాళ్ళు రెండు గంటలు చేస్తున్నారు వాక్యం చెప్పని వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు పాట వాళ్ళు కూడా పాట ఎంకరేజ్ చేస్తారు పాట రాకున్నా పాడుతున్నారలే అది ఎంకరేజ్మెంట్ మనకు రాస్తుంది ఎంకరేజ్మెంట్ గివింగ్ రూలింగ్ నర్సింగ్ సర్వీసింగ్ ఇవన్నీ వాక్యం సెలవేస్తుంది నెక్స్ట్ చదవాలన్నా మీ ప్రేమ నిష్కటమనేదే ఉండవాలన్నా చెడ్డదాన్ని సహించుకొని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకరియందుడు అనురాగం గలవారై గణిత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి ఆసక్తి విషయంలో మాజ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి హలే చూడండి మనం ప్రభువుని ఎట్లా సేవించాలంట వాక్యం సెలవేస్తుంది సో ఒకరినొకరు ప్రేమగా ఉండాలి ద్వేషం పెట్టుకోకూడదు మన పని కాదు దేశం మనం ముందు వచ్చినా చూసాం మనం ఏమన్నా కోపపడ్డామనుకో మన కోపం చూపించవచ్చు ప్రేమగాతో ఉండాలి అందుకని ఎందుకే ఈ అన్ని వాక్యాల కంటే ఈ రోమన్స్ ట్వెల్త్ పన్నెండు వద్ద ఏం సనివేస్తుందంటే మనిషిని యొక్క గుణంగా మనుషుడు యొక్క ఏ విధంగా ఉండాలో ఎలాగా నడుచుకోవాలో ఏ విధంగా ఉండాలో మోటివేషనల్ స్పీచ్కి వెళ్ళి ఉండాలి నీ ద్వారా నీ నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి అరే బ్రదర్ క్రిస్టియన్ బ్రదర్ ఇతను లాగా ఉండాలి కానీ మనం అందరం వాళ్ళు అనుకోవాలి సరే బ్రదర్ క్రిస్టంగా ఉన్నాడు అరే వాళ్ళేమో అట్లున్నారు ఈ బ్రదర్ ఏమో ప్రేమగా ఉంటున్నాడు చూడండి నీకు వాళ్ళకు వాళ్ళు కూడా క్రిస్టియన్లే నువ్వు కూడా బ్రదర్ మరి నీకు డిఫరెన్స్ ఏంది వాళ్ళకి డిఫరెన్స్ అంటే నువ్వు చెప్పాలన్నమాట సార్ నువ్వు చెప్పాలి నాలో దేవుడు ఉన్నాడు వాళ్ళు దేవుళ్ళు లేడు అంతే అంతే డిఫరెన్స్ వాళ్ళు అడుగుతారు నీళ్ళు అడుగుతారు ఏం మీకు వాళ్ళకి వాళ్ళు క్రిస్టియన్స్ మీరు క్రిస్టియన్స్గా బ్రదర్ మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏందని అడిగినప్పుడు నువ్వు చెప్పాలన్నమాట సో పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతున్నాం కాబట్టి మనకు ఈజీగా తెలిసిపోతుంది మన ఆత్ మన అంతరంగంలో మనకి ఇది తప్పు ఇది ఒప్పు అనేసి తెలిసిపోతుంది ఒకరితో కొన్ని ప్రేమ కలిగి ఉండడం దేనిని మనకు అరే మనకు ఇది రాదు అనే వచ్చు అనేసి మనము ప్రౌడ్గా ఫీల్ కాకుండా మనం తగ్గించుకొని ముందుకు వెళ్తుంటే ఈ వాక్యాలన్నీ మనకు అర్థమవుతాయన్నమాట ఏ విధంగా సొసైటీలో ఏ విధంగా ఉండాలో అరే వాళ్ళు కూడా కరెక్ట్ రేపు బ్రదర్ కూడా కరెక్ట్ గా ఉన్నాడు మనం కూడా ఉండాలి అని నిన్న నుంచి ఒకరు నేర్చుకుంటారు దానే మోటివేషనల్ ఎంకరేజింగ్ అరే నువ్వు ఎప్పుడు చెప్పో వాక్యం నువ్వు ఎప్పుడు పాటలే పాడవు బ్రదర్ అనేసి మనకి డిస్కస్ చేసేవాడు నెక్స్ట్ టైం వాళ్ళు ప్రేర్కి రాడనమాట నెక్స్ట్ చదవండి బ్రదర్ నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పడ్డదల కలిగి ఉండు అల్లులియాగండి నిరీక్షణ నిరీక్షణ కలిగి ఉండాలి ప్రార్థనేందుకు పట్టుదాలు ఉండాలి ప్రతిది ప్రతిదీ మనకు సాధ్యమే ఎందుకంటే మన దగ్గర ప్రార్థన ఆయుధం ఉంది మీకు మీకు ఇంకో విషయం తెలుసా మన గ్రూప్లో ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాం వాళ్ళందరూ స్వస్థతో పడ్డారు ఎవరికి ఏం కావాలో దేవుడు సిద్ధంగా పెట్టిన్నాడు కాకపోతే టైం ఉంటుంది కొన్ని ఆన్సర్ కొన్ని మనం ప్రార్థన చేసే కొన్నిటికీ జవాబులు ఇమీడియట్గా వచ్చేసినాయి కొన్నిటికి రాలేదు మనం ఓపిక నిరీక్షణ కలిగి ఉండాలి ప్రార్థనలో పట్టు పట్టుదల పట్టు కలిగి ఉండాలి పట్టుదలతో కలిగి ఉండాలి సో ఏమవుతుందంటే ఇంకా నేర్చుకుంటున్నాం ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి మనకి అన్ని విషయాలు ఎట్లా తెలుసాయి మనకు తెలియ మనం ఒకరి నుంచి నేర్చుకున్నాం ఒక బ్రదర్ నుంచి నేర్చుకున్నాం ఆ బ్రదర్ని ఎక్కడి నుంచి వచ్చినాం ఆ బ్రదర్ తెలుసుకొని మనకు నేర్పించి కాబట్టి మనకి ఇవన్నీ ఏ విధంగా తెలియబడుతున్నాయో మనకు ముఖ్యం అనమాట బైబుల్ ద్వారా తెలియబోయబడుతుంది బ్రదర్ సిస్టర్స్ వల్ల తెలియబడుతుంది మన గ్రూప్ లో ఉన్న ఒకరితో ఒకరితో ఒకరు తెలుసు కన్వర్సేషన్ వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం అరే బ్రదర్ చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇతరులకు తెలివనే వ్యక్తులకు అనేకలు ఉన్నారు చాలా మంది ఈ లోకంలో దేవుణ్ణి తెలియక చాలా మంది ఉన్నారు వాళ్ళకు మనం భయపడతాం నిజమే వాళ్ళు చెప్తే నన్ను కొడతాడు నన్ను కొడతాడని మనం భయపడతాం నిజమే సహజమే అది కాకపోతే ఫస్ట్ ప్రార్థనలో శక్తి ఉంది ఏ ప్రేర్ చేంజెస్ లైఫ్ అనే నేను ఒక బుక్ విన్నా నేను చూశాను అందులో చదివినప్పుడు నిజమే ప్రార్థన ప్రతిదీ మారుస్తుంది నువ్వు అతనికి చెప్పే ముందు నువ్వు అతని కోసం ప్రార్థన చేశావా నువ్వు ఒకరికి ఇచ్చే ముందు ప్రార్థన చేయాలి ప్రేర్ పట్టుదలతో మనం ప్రార్థన చేస్తాం ప్రతిదీ సాధ్యమే సాధ్యం ఏది లేదు కాకపోతే మనం పాటించలేక మనం ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం అంతే కొన్నిసార్లు మనము వస్తాం కొన్నిసార్లు రాకపోవచ్చు కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల ఫైనాన్షియల్స్ ప్రాబ్లం వల్ల మనము దేవునికి దూరం అయిపోతుంటాం అలా కాకుండా దేవునికి దగ్గరగా వచ్చి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే మనకు బాగుంటుంది నేను అందరినీ నమ్ముతున్నాను నెక్స్ట్ చదవండి బ్రదా పరిశుద్ధుల అవసరంలో పాలు పొందచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుడు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ చెప్పింపవద్దు అలలియా బ్రదర్ ఒక నిమిషం చూడండి నేను ముందే చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మరికేదో నేను నేర్చుకోవాలా రావాలంటే మంచి గ్రూప్ ఉండాలి మంచి సర్కిల్లో ఉండాలి నాకు మాకు చిన్నప్పుడు తెలుగు సార్ ఒక అడెం సార్ అని ఒక పైన ఉన్నవాడు ఒక మంచి వ్యక్తి ఒక చిన్న వ్యక్తిని వదులుకోవాలంటే ఒక వంద రూపాయలు ఇచ్చి వద్దులుకోవాలంట ఎందుకంటే వాడు చెడ్డవాడు వాన్ బుద్ధులు మనకు వస్తాయి మనం కూడా చెడిపోతాం అదే నువ్వు మంచి వ్యక్తి మంచి సర్కిల్లో ఉంటే మంచిగా ఉంటావు స్కూల్లో కూడా అంతే క్లేవర్ స్కూల్ గ్రంప్ లో ఉంటే క్లేవర్ గారు నువ్వు తయారవుతావు నువ్వు బెంచ్ లో కూర్చొని వాంతో వీంతో చిట్ చాట్ చేసుకుంటే వాన్లకే తయారవుతావు సో పరిశుద్ధ గుంపులో ఉండడం మంచిట మేలు ఎందుకు మేలు అంటున్నామంటే వాళ్ళు చేసే అంటే దేవుడు ఎల్టా దిగుస్తారంటే ట్రాన్స్ఫర్ అవుతుంటది ఆత్మ అన్నది నీ నుంచి ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్ అవుతుంటది అతను ఆత్మ మన ఆత్మ ఇంకొకరు ఆత్మ ట్రాన్స్ఫర్ అవుతుంటది ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంతులు నీకు కూడా ఇవ్వచ్చు నువ్వు కూడా ట్రై చేస్తున్నావు కదా నాకు ఇచ్చేసిండు నెక్స్ట్ నువ్వు నేర్చుకుంటున్నావు అతనికి ఇచ్చేసిండు నెక్స్ట్ అతను నేర్చుకుంటున్నాడు చూడండి ప్రతి ఒక్కరితో ప్రేమగా లేకుండాలి శత్రువు మనం పెంచుకుంటే మన శత్రుత్వం పెంచుకున్నావు అనుకో నువ్వు దేవుల్లో లేనట్టే నేను చెప్పట్లే కదా వాక్యాం సెలవు ఇస్తుంది బైబుల్ కూడా రాసింది ఎందుకంటే నిన్ను శిక్షించటకు తప్పు చేసే మంచి మార్గంలో నడవడానికే బైబుల్ బైబిల్ రా రాసింది ఎన్నో కాలం నుంచి బైబుల్ దేవుడు నార్మల్గా ఎవరు ఏదో కట్టుకథలుగా రాయలే పరిశుద్ధాత్మ చేయిత ప్రేరింపబడింది బైబిల్ రాసింది మనకు క్లియర్గా బైబిల్ గురించి మీకు తెలు నేను మరి ఒక సమయం ఉన్నప్పుడు నేను చెప్తాను ఎంత కష్టంగా రాశానంటే బైబుల్ చూడండి ఆ కాలం నుంచి ఇప్పటి వరకు వస్తుందంటే ఒకటే బుక్ ఈ బుక్ ఒకటే అన్ని బుక్లు లేవు నేను రాసుకున్న బుక్ వా లాస్ట్ ఇయర్ బుక్ రాసుకునేది నా దగ్గరనే లేదు చూడండి ఉండవు చెదలు తింటాయి ఎత్తుకపోతారు ఎవరో చేస్తారు ఇల్లు మారుతుంటే పోతుంటే అన్ని కానీ బైబుల్ మాత్రం వస్తూనే ఉంది మనకు ఇప్పటి నుంచో ఎన్నో కాలం నుంచి వస్తుంది ఎందుకు ఎందుకు వస్తుందంటే నువ్వు మంచి మార్గంలో నడవనికి దేవుళ్ళు ఉండనికి దేవుళ్ళు ఇంకా ఎదగనికి అనే వాక్యము ముందుకు నేను ఈ వాక్యం ఏం చేస్తారంటే నిన్ను ముందుకు తీసుకెళ్తాను చూడండి దేవుడు చెప్తున్నాడు ఐమ్ ద వే ఆఫ్ ద ట్రూత్ ఆన్ ద లైఫ్ నేనే మార్గము సత్యము జీవం అని దేవుడు తప్ప ఈ బైబిల్ తప్ప దేవుడు తప్ప మనం ఎక్క ఎక్కలు లేం ఎక్కడికి పోలేం కూడా ఎక్కడికి చేయలేం కూడా కాకపోతే అన్యులకు తెలియని కూడా మనకు తెలుసు కాకపోతే వాళ్ళ అన్యులు వాళ్ళకు కూడా వాళ్ళకి ఎట్లా తెలుసు ఈ బైబుల్ నుంచో తెలుసు అనమాట వాళ్ళ పూర్వీకులు పూర్వీకులు ఎక్కడో చదివి అక్కడి నుంచి తీసుకొని వచ్చి అన్ని చూపించమట బైబుల్ ప్రతిదీ టెక్నాలజీ కోసం రాసింది ఇటుకలు ఎలా తయారు చేసా కూడా మనం చంద్రశేఖర బ్రదర్ జరిగినప్పుడు విన్నాం రోడ్డు ఎట్లా తెలిసింది ఒకరిని ఒకరిని ప్రేమతో పంచుకోవాలో ఈవెన్ పేద పేద ప్రజలకు ఫుడ్ ఎలా సప్లై చేయాలో కూడా రాస్తుంది బైబుల్ అవే పద్ధతిలో వీళ్ళ అప్పటి అప్పటి నుంచి ఇప్పటి పాటించుకుంటూ వచ్చాం కాకపోతే నువ్వు నిజమైన దేవుని తెలుసు కాకపోతే వాళ్ళకి తెలియదు అంతే అదే అదే తేడా నువ్వు తెలుసు కాబట్టి అతని కోసం ప్రార్థన చేసి అతను కూడా నీలాగా తయారు చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఏదైనా ఈరోజు క్లాస్ స్కూల్కి వెళ్ళినప్పుడు హోంవర్క్ రాశాను హోంవర్క్ రాసుకురాని హోంవర్క్ రాకపోతే టీచర్ కొడతాడు నువ్వు అంతే దేవుడు ఈ భూమి ఉన్నంత కాలం నీకు హోంవర్క్ ఇచ్చినాడు మీరు వెళ్ళి సకల జనులకు దేవుని యొక్క ప్రకటించమని నీ యొక్క హోంవర్క్ అది అది నువ్వు చేయకపోతే నువ్వు తెలుసుకొని ఏం చెబుతూ అంటే నువ్వు స్వార్థపరుడేవి కదా దేవుళ్ళు ఇతరులకు ఇతరు ఇతరుకి చెప్ప ఇతరులకు చెప్పకపోతే నువ్వు స్వార్థపరుడు ఇతరులకు సాయం చేయకపోతే నువ్వు స్వార్థపరుడు ఇతరులకు ప్రేమ చూపకూడదు నువ్వు స్వార్థపరుడు సెల్ఫిష్నెస్ అది ఉండకూడదు అది ఉంటే చాలా డేంజర్ అంటే నీ యొక్క ప్రేమను దేవుడైతే ఏ విధంగా అయితే నీ ప్రేమను పంచి నువ్వు అదే విధంగా చేయాలని వాక్యం చెప్తుంది నీ శత్రువుని ప్రేమించాలా కోపంగా ఉంటా సారీ చెప్పి అన్నం పెట్టిన వాక్యం చదివిస్తుంది నెక్స్ట్ చదవండి సంతోషించి వారితో సంతోషించుడి ఏడ్చి వారితో ఏడువుడి ఒకటితోనొకడు మనసు కలిగి ఉండు హెచ్చు వాటి ఎందు మనసుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులై మీకు మీరే బుద్ధిమంతులం అని కీడుకు ప్రతి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యులమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు హలే చూడండి నీకు కీడీ చేసే వాళ్ళు కీడీ చేస్తే నువ్వు దేవుళ్ళు లేనట్టే నువ్వు వాక్యం అరే వాళ్ళ అన్ని వాళ్ళకి దేవునికి దేవుని కోసం తెలియదు నీకు తెలుసు కదా మనం నువ్వేం చేస్తున్నావు నువ్వు తెలిసినప్పుడు నువ్వే విధంగా ఉంటావు మనం వాళ్ళకి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి నువ్వు సింపుల్ వెరీ సింపుల్ నువ్వు దేవుళ్ళు ఉన్నావో లేవో ఈ వచనాలు మనకు క్లియర్ గా తేటగా చెప్పేస్తుంది ఇదే మనకు పన్నెండవ రోమిల కృష్ణ పన్నెండవ పద్యం నువ్వు దేవుళ్ళు ఉన్నవో లేదో ఈ వాక్యమే చెప్తుందన్నమాట నువ్వు ఈ పనులు చేయకపోతే నువ్వు దేవుళ్ళు లేనట్టు సింపుల్ బట్ నీకు అన్యులకు నీకు తేడా ఏంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేవుణ్ణి తెలియకొని కా అంటే దేవుణ్ణి తెలుసుకొని ఉన్న మరి నీకు నువ్వు దేవుని తెలుసు నిజమైన దేవుని తెలుసు నీకు కొరకు ప్రారంభించడం నీకు తెలుసు మరి నీకు ఆయనకు తేడా అయ్యింది కదా మనం ఈరోజు రా ఈ రోజు సాయంకాలంలో మనం పరీక్షించుకుందాం పని చేయకపోతే మనం అర్థమే దేవుడు చెప్తున్నా నేను నేను చెప్తున్నా ఏదో ఏదో మీరేమో ఆలోచించవచ్చు కానీ నేను చెప్పట్లే కదా దేవుడి వాక్యం చదివిస్తుంది వాక్యం కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపడి రాయబడింది నేనేదో చెప్తున్నాను నేను ప్రతిది ప్రతిదీ తెలియపరిచేనికే రాయబడింది ప్రతిది ఆత్మీయంగా రాయబడింది ఇంట్లో ఆత్మీయ అంటే ఆత్మీయ సత్యాలు ఎన్నో మనకు తెలియబడుతున్నాయి ఇవి లేకపోతే నువ్వు బైబుల్ బిలీవర్ కాదు యు ఆర్ నాట్ ఏ బైబుల్ బిలీవర్ దేవులను లేనట్టే ఈ ఒక్క పని చేయకపోయినా దేవులను లేనట్టే దేవుని దేవుడు దేవున్ దేవుడు రూపంలో మనము వాక్యాంశాలు దేవుని రూపం వి వీ బిలాంగ్స్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రూపంలో మనం చేయబడినం నార్మల్గా నార్మల్గా చేయాలి ఏదో బొమ్మ ఏదో బొమ్మ చేసి దాన్ని పూజించానని మనుషుల చేత మనం చేయబడలేము దేవుని చేత మనము చేయబడినము మనుషుల చేత చేయబడినవి పనికి అవి వ్యర్థమైనవి అవి ఇంటికి పనికి రావు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇరిగిపోతే పడాల్సిందే కానీ నువ్వు నేను మాత్రం దేవుని చేత చేయబడినది దేవుని చేత గుణగాలు అన్ని మనకున్నాయి మన హోల్ మన పార్ట్స్ అన్ని ఆర్గనిజ మన మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని దేవునికి బిలాంగ్స్ టు గాడ్ నాట్ ఏ డాక్టర్కో కాదు ఏ బాబాకో కాదు కాబట్టి మనం ఏ విధంగా అన్యులతో ఎలా వెళ్ళి ఏ విధంగా నడుచుకోవాలంటే నువ్వు మంచిగా వాడు మంచిగా ఉంటాడు నువ్వు చెడు ఉన్నావు ఏ నువ్వేం క్రిస్టియను అని నేను విన్నా నేను కొన్ని సాక్ష్యాలు నేను విన్నా విన్నా కాబట్టి చెప్తున్నా సమాజం ఎటువంటిది అంటే చాలా చెడ్డది సమాజం పౌలు ఎందుకు రాస్తున్నాడు తెలుసా మీకు ఆ రోమన్స్ బాగా చెడిపోయినారు ఆ టైంలో అందుకే దేవునికి వాక్యం చెప్తుంది దేవుని చేత మనము ఉగ్రకు లో కాకూడదు ఏ పని తప్పు చేసినా మనకు శిక్షనే ఎందుకంటే వాళ్ళు తెలియదు వాని మీద కోపం పడి వాని మీద చేసే మనకే పాపం వాని శిక్ష కూడా నువ్వు అనుభవిస్తావు అవును వాని తెలియదు కాబట్టి వాని మీద కోపం చూపిస్తే నీకు తెలుసు సత్యం తెలుసు నిజమైన ప్రేమను తెలుసు నెక్స్ట్ నెక్స్ట్ చదవాను బ్రదర్ సక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు వీళ్ళారా మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పు రాయబడి ఉన్నది ప్రభు చెప్పున్నది రాయబడి ఉన్నది మనం పగ తీర్చుకుంటే కామే కాం అసలు దేవుడి శిక్షించాలి Day, he is the God who created the heaven and the earth. The God is the viewer. Therefore, I am sorry. Whatever I do is, I will carry on a stage. A person that can come to Hahaham. Clear, está吗? I'll take a moment. Okay, I'll take a moment. బ్రీలారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుడా నా నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచు రాయబడి ఉన్నది కాబట్టి కాబట్టి నీ శత్రులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిమ్ము అలాగే చేయట అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు జయింపబడక మేలు చేత జముయా చూడండి నేనే చెప్తున్నా దేవుని యొక్క వాక్యం సరివేస్తుంది మనం ఏం పని చేసినా ప్రేమతో పగతో చేయొద్దు పగ తీర్చుకున్నడం మనం పని కాదు దేవుని పని క్లియర్ రాస్తుంది దేవుడు శిక్షించాలని క్లియర్ గా రాస్తుంది కొన్ని దేశాల్లో మనం తప్పు చేస్తే రాజులు శిక్షించే వాళ్ళు కానీ వీరు మొత్తం దేశాన్ని ప్రప ప్రపంచ దేవుడు ఏమైనా చూడండి దేవునికి అవి అవిద్యతగా ఉండి శిక్షను మనం తెచ్చుకోకూడదు ఎందుకంటే మనకు అన్ని తెలుసు అదే డిఫరెన్స్ ఇంకా మనము వెనుక వెళ్ళనికి మనం ఒక పాట పడతాం వెనుకకే తిరిగి చూడకూడదు మన ప్రయాణం ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ ముందుకే వెళ్ళాలి మన ప్రయాణం ఎప్పుడు వెనుక తిరిగి చూసినామంటే అయిపోయా పడిపోయినట్టే ముందుకే మన ప్రయాణం వెనుక తిరిగి చూడకుండా ముందుకే మన ప్రేమ మన ఆయుధాలు మన ఆయుధాలు ఏంది ప్రార్థన సర్వింగ్ టీచింగ్ ఎంకరేజింగ్ గివింగ్ మర్సీ ఎవరితో గొడవ పెట్టుకోకూడదు సమాధాన పలుడి అని వాక్యం రాసి సెలవించబడింది మీరు ఒకరితో సమాధానంగా ఉండండి పగ పెట్టుకోకూడదు పగ పగ పెట్టుకుంటే ఏమైతే దేవుని చేత నువ్వు శిక్షించబడతావు వాక్యం సెలవిస్తుంది ఇంకా నెక్స్ట్ చదవండి పై అధికారులకు లోబడి ఉండవాలను పదమూడవ వచ్చ అధ్యాయమన్నా చాలా అయిపోయిందన్న ఒకసారి వచ్చిన మనం ముగించుకుందామన్నా లాస్ట్ రెండు వచ్చనలు చదవరా కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పిగొని ఉంటే దాహం అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము చూడండి మనం కీడు చేస్తే మన కీడే జరుగుతుంది నిజమే నువ్వు ఏదైనా పంట వేసా సపోజ్ ఆపిల్ పంట ఆపిల్ పంటనే వస్తుంది అంతే కదా మేలు చేస్తే మేలే జరుగుతుంది దీని రెండు గమనించిన బాగా మనం ఎదుగున్న ఎదుగుతున్న సమయంలో మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి నిజమే కరెక్టే కానీ మనం తట్టుకుంటున్నామా లేవా అనేసి చూసుకోవాలి ఈ చిన్న విషయంకి తట్టుకోలేకపోతే రేపు ఇంకా రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి ఇంకా అవేం తట్టుకుంటాను నువ్వు ఎప్పుడు యోబులాగా తయారవుతున్నావు మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం తట్టుకోబోతున్నాం నిజంగా చిన్న యాక్సిడెంట్లు జరగవచ్చు మనకు భయంకరమైన జరలు రావచ్చు మన హెల్త్ కరాబ్ ఖరాబ్ కావచ్చు కానీ ఇవన్నీ మనకి పరీక్ష ఇల్లు భూమి ఉన్నంత కాలం మన పరీక్షనే ఆ పరీక్షలన్నీ జయించు జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి శోధనలు వస్తాయి పడిపోకూడదు శోధనలు ఎందుకు వస్తాయి తెలుసా నేను ఇంకా కరెక్ట్ పెట్టండికి నువ్వు నువ్వు పుట్టి ఉంటుంది రైట్ టాక్ అనమాట అంటే దేవుడు నిన్ను ఇంకా నెక్స్ట్ టైం ఇంకొక ఇంకొక దాన్ని జయించి ముందుకు వెళ్ళాలి మనము సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఎంతో ఎన్నో కొంతమంది ఒప్పుకోరు ఇంగ్లీష్ దేవుణ్ణి మా దగ్గర ప్రకటించదు బ్రదర్స్ సిస్టర్ కొట్టస్తారు వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు మీరు కూడా దేవుని చేత చేయబడినని వాళ్ళకి ఏ చెప్తాను సో ఫస్ట్ ప్రార్థన ఏ ప్రేర్ గివ్ ఆల్ ఆన్సర్స్ ఏ ప్రేయర్ గివ్ ఆల్ చేంజెస్ ప్రార్థన శక్తి ఉంది ప్రార్థన అన్ని మార్పులు జరుగుతాయి కాబట్టి నేను ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను చెప్పబోతున్నదంటే ఈ వాక్యంలో ఏదైనా ఒకరు పాటించకపోతే నువ్వు దేవుళ్ళు లేనట్టే నిజంగా నువ్వు దేవుల్లో లేనట్టే ఇవన్నీ మనము పాటిస్తేనే దేవుళ్ళు ఉన్నట్టే ప్రేమతో ఒకరితో ఒకరు మనస్పార్థలు పెట్టుకోకుండా ప్రేమతో కలిగి ఉండడం శత్రుత్వం పెట్టుకున్న మన అసలు మన పనే కాదు ఒకరిని శిక్షించడం మన పనే కాదు కాబట్టి ఈ యొక్క వాక్యం మన హృదయంలో నాటుకొని మనం ముందుకు వెళ్దాం చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులా ప్రేమ తండ్రి దేవ నీకు వందనాలు ఎసయ్యా నీకు వందనాలు ఎంతో వందనాలు తండ్రి నైనేస్తాయి ప్రభా మరి పొద్దున్న చెప్పడం కాపడలేదు నీ కొందరు ఈ యొక్క వాక్యం చేత నాకు నడిపించిన నీ తండ్రి అవును దేవా ఎసయ్యా శత్రులకు అన్నం పెట్టమని చెప్పిన తండ్రి ప్రభా మేము పగ తీర్చుకునే వాళ్ళ మేము కాం తండ్రి శిక్షించే మీరు తండ్రి నైనేస్తే ప్రభావం ఆ శిక్షణ కూడా వాళ్ళ మీద రాకుండా మేము ఆ విధంగా మేము ముందుకు నడుచుకొని ముందుకు వెళ్తాం తండ్రి ప్రభా అన్ని వాళ్ళకి ఏం తెలియదు మాకే అన్ని తెలుసు ప్రభా కానీ మేమే పాటిస్తలేం ఇంకా వాళ్ళకి ఏం చెప్తాను ఈ ప్రార్థన వల్లనే ప్రభా ప్రతి మార్పు చెందుతున్న ఈ వాక్యం సెలవేస్తుంది తన్ని నిర్ణయిస్తే ప్రభా ఎందుకంటే రాబోయే దినంలో చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ఆ దినంలో గురించి ప్రభా మేము ముందే గ్రహించి ముందుకు బోధించవాలతో బోధించ బోధించమంటున్నాం తండ్రి ప్రభా ప్రేమ చూపించమంటున్నాం ఇతరులకు సహాయం ఉంటామంటున్నావు శత్రువులను నేను ప్రేమగా చూడమంటున్నా తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యం నేనేస్తే ప్రభా మేము ప్రాక్టీస్ ముందుకు వెళ్ళాలా ప్రాక్టీస్ చేస్తేనే ప్రభా వస్తుంది లేకపోతే ఏమి నేను మేము పరిశుద్ధ గుంపులో ఉండడానికి అనుకుంటున్నాం తండ్రి ఆ విధంగా తీర్చమని కోరుకుంటున్నాం ఆ గుంపులో ఉండడానికి నేనేస్తే ప్రభావ మరియు నేనేస ప్రభావ నీ చేత మేము ముద్రి ముద్రించబడాలి తండ్రి ప్రభా మరి ప్రభా నీ చేతం మేము ముదురించి ముందుకు వెళ్తున్నాం తని ప్రభావం మమ్మల్ని దుష్టుడు ముటక పోచుతాడు ప్రభా కానీ ప్రభా మా కుటుంబామికులు మా మా సహోదరులు ముట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి తని ప్రభావం వాళ్ళం మేము వాళ్ళం దగ్గరికి తెచ్చి ప్రభా నీ యొక్క నేను ఎసా ప్రభా స్వార్థ ప్రకటించి వాళ్ళందరినీ నీ ముందుకు తెచ్చి నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం తనే ప్రభా ఎసయ మన ప్రభావం మాకు ఇచ్చిన తల్లి ప్రభావ ఒక మంచి బాధ్యత ఇచ్చిన తల్లి ప్రభా నీ వాక్యం ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రభావ మమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దామని ప్రభావ మా బ్రదర్స్ కూడా నైనాసే ప్రభావం వాళ్ళు నయనేసే ప్రభావం అడవి ప్రాంతాలలో నయనస ప్రభావ సేవకు వెళ్తున్న ప్రభావ ఎన్నో ఆటంకాలు తల్లి ప్రభావ నైనేసే ప్రభావం మేము ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోకుండా ప్రభావ సున్యాసంగా దేవుని యొక్క వాక్యం చెప్తున్న ప్రభావ ఇతరులకు నీ ఒక్క ప్రేమను కృపను పంచిపెట్టడానికి మాకు సహాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఆన్లైన్లో ప్రత్యేక ప్రదర్శిస్తాను దీవించి ఆస్వాదించని వాళ్ళ సమస్యలు వాళ్ళొక విన్నపములు మీకు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా మంచి ఆరోగ్యము దయించేయండి ప్రభా మరి యొక్క వాక్యం ద్వారా నేను మేము నేర్చుకోని ఎన్నో తండ్రి ప్రభా ఏసయ్య మరి ఒక్కటి పాటించవకపోతే మేము నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిందే తండ్రి ప్రభా మా మా దారి ముందుకే కొనసాగించాలి తండ్రి వెనక చూడు మాకు సహాయం దేని నీ సహాయము నీ ప్రేమ నడిపిస్తున్నాం తండ్రికుంటున్నాం ఆమెంక్ అన్న మన మధ్యలో ఉన్న దీపా గ్లోరీ సిస్టర్ రెండు సిస్టర్ ప్రార్థన చేసి మన జన ఆశీర్వాదం ద్వారా మనము సెలవు తీసుకుందాం నార్మల్ అంశాలే చేయండి స్తోద్రంధ్రమే మల రాజానికి వందనాలు ఏశ్వజానికి స్తోత్రం దేవ ఏసుక్రి రజానికి వందనాలు తండీ మీరు అతను మాట్లాడిన దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం దేవా ఏసుక్రిస్ రజానికి ముఖ్యంగా దేవానికి స్తోత్రం దేవా ముఖ్యంగా దేవ మొన్న దినవంత కాచి కాపాడి సజీవ నిలబడిన దేవానికి వందనాలు చలుస్తూ దేవ దేవ మీరే జరిగించండి దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఈశ్వజానికి స్తోత్రం దేవా ఏసు కృష్ణజానికి వందనంతండి ముఖ్యంగా రవిచల బ్రదర్ ముట్టండి దేవా హార్ట్ని ముట్టండి కిడ్నీని ముట్టి తాకి స్వస్థపరచండి విడదల దండి మంచి ఆరోగ్యం దయించండి ప్రతి ఒక్క తీచి నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా శివసాహెబ్ బ్రదర్ కూడా ముట్టండి దేవా అబడని ముట్టి తాకి స్వస్థపరచండి విడదల దండి దేవా నీ గాయంలో స్వస్థత ఉంది నీ గాయపడి ముట్టండి దేవా దేవానికి కిస్తు ఉదరం దేవా బెన్ను బ్రదర్ ముట్టండి దేవా అప్పుడు తల మొదలుకు నరికాల వరకే ముట్టండి నర నరాలను రక్త పురోషణ దయచండి అప్పుడు కూడా స్వస్థపరచండి బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని రక్షించుకుని బాస్కారామ సిస్టర్ ముట్టండి దేవా అప్పుడు కూడా మంచి ఆరోగ్యం దయచండి దేవా దేవానికి కిస్తు ఉదరం దేవా ఎస్సు కృష్ణానికి వందనాలు తండీ మరి ఇంకో బ్రదర్ కూడా ముట్టండి తాకండి రివర్స్ ఫస్ట్ గా పరచండి బుడదరా దయచేసి నీ కృపలో భద్ర పరచుకోండి ఐశ్రజానికి స్తోత్రం ఐశుకృష్ సజానికి వందనంతండి దేవా మీరే ఆత్మకరం జరిగించి దేవానికి స్తోత్రం ఏ వందనాలు తండి దేవాని నామానికి మహిమ తెచ్చుకుని ముఖ్యంగా దేవానికి వందన రేణుక సిస్టర్ ముట్టండి దేవా మన జురాని కూడా ముట్టండి దేవాల మంచి ఆరోగ్యం తెచ్చింది సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరిచి ఉడదలా దయచేసి నీ కృపలో భద్రపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవా కావ్య సిస్టర్ ముట్టండి దేవా అన్న ముట్టండి వాళ్ళకి ఇచ్చిన సంతానం ముట్టండి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచండి నీ కృపలో భద్రపరచుకొని దేవా సేవలో వాడుకుని నామ మనకి మహిమ తెచ్చుకున్న దేవా దేవానికి స్తోదరం దేవ స్వరాజ బ్రద ముట్టి తాకి స్వస్థపరచండి బలం శక్తి రక్త పురుష దండి కళ మొదలుకొని అరికళ వారికి ముట్టండి నర నరాలోని రక్త పురోషణకు దయించండి దేవా నీ కృపలో భద్రపరచుకోండి దేవా ప్రతి ఔషతుల అబడాల పక్షిని మీరు నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవాన్ని కిచ్చి తూదడం దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి అన్నవాళ్ళు మరి అక్కడికి ఊరికి వాళ్ళకి మీరు తోడై ఉండండి దేవా అప్పుడ ప్రయాణంలో మీరు తోడై నీ కృపలో భద్రపరచుకొని దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి మంజుల సిస్టర్ వాళ్ళని ముట్టండి దేవా లోన్ విషయంలో మీరే కార్యం జరిగించి మీరు ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని దేవానికి స్తోత్రం ది మరి ఇంకా ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరమే నామానికి మహిమ తెచ్చుకోమని ఎస్ నామడుస్తున్నాం తండ్రి ఆమె బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ స్తోత్రములైనా ప్రేమగా పరిశుద్ధు పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి అయానవి లోకంలో తండ్రి ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా ప్రభావ నువ్వు మాత్రమే నమ్మదగిన దేవుడు ప్రభా రాజు రక్షకుడు కాపుని విమానియులవై కాపాడుతున్న రాజా మీకు స్తోత్రము ప్రభా దినములు చెడ్డవి గనక నాయన మేము సమయాన్ని కొనియకుండా నా తండ్రి మీ నామ నిమిత్తమే ప్రభువు మరి మేము సద్వినియోగం చేసుకొని నేను స్తుతించి గనపరిచి మహిమపరచడకు మాకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని స్తులు స్తోత్రాలు చెల్లిస్తుంటాం నాయన మీ కృతజ్ఞత నాయనా నాయన ప్రభు నా తండ్రి మతాలంపులు మూపు నడక నోటి ధార కళ్ళధార హృదయం దారా చేసిన ప్రతి పాపమును యశు కేసునామంలో కడిగి శుద్ధులుగా చేసి నాయన మా విన్న మీరు జవాబు దయచేయగల సమర్థుడు నువ్వు ఒక్కడమ్మతో ప్రార్థిస్తున్నాం నాయన ప్రభు నా తండ్రిని ఆయన యశు బ్రదర్ స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభు సంపూర్ణ స్వస్థతతో నాయన మీ సాక్షిగా మీ ఆత్మకార్యం జరిగింది ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన ఆరోగ్య నాథండ్రి బేని బ్రదర్ ముట్టి జ్ఞాపం చేసుకోండి ప్రభా ముట్టి తాకి స్వస్థపరచండి హోవరా మీకు స్తోత్రం మంచి ఆరోగ్యంలో దయచేయండి మీ నామానికి మేమతి జబిడగా వాడుకోండి ప్రభు యసుదర్ జ్ఞాపం చేసుకున్నాడు ప్రభు శివసాయి కృష్ణ ప్రదర్ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభావ మరియు మా బిడ్డలను ముట్టి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా మీ సాక్షులుగా ఎలబెట్టండి రక్తం ధర కడిగి నాయన మీ విడుదలగా నా తండ్రి ఉండటకు సహాయం అనుగ్రహించండి ప్రభు అరవి చెల్ల విషయంలో తండ్రి ప్రార్థిస్తుంటున్నాము నాయన ప్రభు ఆటోలు ముట్టండి ఆయన ప్రభు అలాగే తండ్రి కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి ప్రభు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ ఎందుకంటే నీవే పరమ ప్రభు నా తండ్రి మీకు స్తోత్రం ఈ లోకముల తండ్రి నాయన ప్రతి ఒక్క డాక్టర్ అయినా ప్రభా నేను నమ్మవలసిందే ప్రభా మీకు స్తోత్రం నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అలాగే మంజుల సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోనండి ప్రభావ ప్రతి ఒక్క అవసరం రేసు క్రీస్తు నామంలో తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం నాయన సమస్తముని సమకూర్చుగల సమర్థుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం కవి యొక్క కవి విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటారు నా తండ్రి మరి ప్రభావ కృష్ణకు రక్షణ భాగ్యం దయచేయండి పిల్లలు ముట్టుతాకి స్వస్థపరుచుంటే జ్ఞానం అందు బుద్ధి నా తండ్రి మీరు వరదీల చేయమని ప్రార్థిస్తుంటాం ప్రతి ఒక్క అవసరం రేసు మహిమలో తీర్చగలిగే నిజమైన దేవుడు నువ్వు ఉన్నావని నమ్ముతున్నాం ప్రభా వేసుక్రీస్తున్నావు సహాయం అనుగ్రహించండి స్తు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం రాజా అయినా ప్రభా మరి రాత్రి కల సమయంలో రూపసుప్రదను జ్ఞాపం చేసుకునేది వాక్యం ధర మాట్లాడిన దేవ మీకు స్తోతులు చెల్లిస్తుంటున్నాం వాక్యాన్ని మాకు దేలా భద్రపరుచుకుంటే సహాయం అనుగ్రహించండి అయినలాగ నా తండ్రి స్వరాజ ఆ బిడ్డ కొంచెం నా తండ్రి అనారోగ్యంగా ఉన్నారు ప్రభ ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి నా తండ్రి లేడుకుల్లో గంతులు వేసినట్లు నాయకు నీ సేవకై ప్రయాసపడుతున్న బిడ్డను నా తండ్రి మీ మహిమని నిమిత్తమై వాడుకోమని ప్రారంభిస్తుంటున్నాను తండ్రి ఇష్టం ఉంటే తాకి స్వస్థపరచండి గ్రామానికి మహిమ తీసుకోండి ప్రభా నా తండ్రి ఎవరి నీ సేవకి వెళ్ళిన వేరే వేరేకి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాత్మం చేసుకోండి మీరే తోడైండి నాన్న తండ్రి ఆత్మ నడిపింపు దయచేసి నాయన మహిమ కార్యాలు అద్భుత కార్యాలు మరియు విశేషమైన అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆయా మమ్మల్ని అందరినీ ఆయన స్కైప్లో బిడ్డలందరినీ వచ్చిన వారిని రాని వారిని ప్రభావ మీరు చేసుకుని ప్రతి ఒక్క అవసరమును యేసు తీర్చి నిజమైన దేవుడు నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం ప్రభావ ప్రార్థన జవాబు దయచేయగల సమర్థుడా మీకు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధ మహిమగన్నత మీకే చెల్లిస్తాయా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభావ మీకు పరిశుద్ధనామాన్ని ఇస్తూ అయ్యా ప్రభు నా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు అర్పిస్తుంది యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ఈ మనములన్నీ ప్రభు మీరు దయచేస్తున్నారని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభావానికి బంధనాలు రోజ మైమగల్ల తండ్రికి బంధనాలు రోజా అద్భుతరుడానికి బంధనాలు రోజా పరమ వైద్యుడే ఉన్న నా తండ్రి నీకే వందనాల రోజ ఏ ప్రభ నాకు మొర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు తండ్రి ఇదిగో నాయనా ప్రతి బిడ్డ కోసం మేము మొర పెడుతున్నాం తండ్రి నువ్వు విశేషంగా రవి చెల్ల బ్రదర్ విష్ణు ప్రార్థిస్తాను తండ్రి బ్రదర్ని ముట్టండి తాకండి ప్రభ సంపూర్ణంగా నువ్వు హీల్ గుండెని నా ప్రభా కిడ్నీ స్వస్థపరచండి ప్రభ నా రజా నీకే వందనాల రజా ఈసు ప్రభా కా తండ్రి ముట్టండి తాకండి ప్రభా మంచి ఆరోగ్యం దాయి చేయండి పిల్లల యొక్క భవిష్యత్తును దీవించండి తండ్రి నా ప్రభా బిడ యొక్క అవసరతను తీర్చండి ప్రభా కుటుంబంలోని శాంతి సమాధనం నెమ్మదిని దాయి చేయండి ఈసు కూడా నా ప్రభా సంపూర్ణ రక్షణలో రావాల ప్రభా నువ్వు కార్యము జరిగించండి నీకే వందనాల రజా స్వరాజ బ్రదర్ విష్ణువే ప్రాధిస్తుంది తండ్రి బ్రదర్నే ముట్టండి తాకండి ప్రభా సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రభ నిశక్తి బలముదాయి చేయండి ప్రభ న రాజ నీకే రజం ఈసు నీకే స్తోత్రం మంచి ఉద్యోగం చేయండి ప్రభ ఇంకా నీ సేవలో బలమైన సాధనంగా వాడుకోండి ప్రభ నా తండ్రి నీకే వందనాలు రోజ బెన్ని బ్రదర్ తండ్రి బ్రదర్ని ముట్టండి తాకండి ప్రభ తల నుంచి అరి కాలు వరకు ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభ నా రాజా నీకే గురించి వేడుకుంటున్నాను రాజా భాస్కరమ్మను ముట్టండి తాకండి ప్రభా స్వస్థపరచండి నా ప్రభానికే వందనాలు ఇంకెవరూరున్నారో ప్రభ నా తండ్రి పరమ వైద్యుడు తాకండి ప్రభా స్వస్థపరచండి ప్రభా ప్రతి బిడ హృదయ వాంఛలను తీర్చండి ప్రభా ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి ప్రభా నీ పర్లో గొప్ప సహాయాన్ని ప్రతి బిడకు దాయించేయండి ప్రభ నా రజ నీకే వందనాలు రజ ముట్టండి తాకండి ప్రభ స్వస్థపరచండి నా ప్రభా నీకే వందనాలు బిడను కూడా ప్రభను దీవించి ఆశీర్వదించండి తండ్రి నా ప్రభా వందనాల్ వందనాలు రజా ఏసుప్రభ మరి మనోజ్ నన్ను ముట్టండి తాకండి ప్రభ మా ఇద్దరి సంపూర్ణమైన మంచి ఆరోగ్యము దాయి ప్రభా నీ సేవలో సాధనంగా వాడుకోండి ప్రభా నా రజా నీకే వందనాలు రజా ఏసుప్రభ నీకే సూత్రం సూత్రం రాజా నీకు ప్రతి ముట్టి తాకి స్వస్థపరిచి ప్రభా నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా ఒకవేళ మేము తప్పిపోతే ప్రభా మమ్మల్ని సరి చేయండి ప్రభా నువ్వు ఒక్కడవే అందరినీ దేవుడవు తండ్రి నా ప్రభా నీకే వందనాలు మేము తప్పిపోకుండా త్రుట్టిల్లకుండా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని ఆదరించి ఓదార్చి నువ్వు మా జీవితాల్లో అందరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్య జరిగించమని ప్రభా దివ ఇంతవరకు వాకించాలని నడిపించిన ఈ సూత్రం అల్హాం దివ ఇ దివ యాకువర దీవ ఇతర దీవా మహాదీవ అలరి జనాది అని విడెల్లో దిగి మాయంపలను ప్రభా నా దివా ఎంత మంది అనారోగ్యం ఉంది వాళ్ళకి అందరి స్వస్థ పచ్చి సంపన విడిపించి మారుమస్తు రక్షణ నడిపించని వాక్యం ద్వారా మాట్లాడి కొందరం అందులో కలవాలిసులో ప్రేమ కుమించని ఆత్మ ఫలాలు ఏసు ప్రభానికి ఆ కలవాలిసుడు ప్రేమ పొంగి పార్టీ ప్రకటించాలా అలరియా నా దీవానికి శృతం చేస్తాం రూపాంతం పొందాలా ఈసప ప్రభ నా దీవ అన్ని దిన ప్రభా నివాక్యం ధనం చేయాలా మా ఆత్మ సిద్ధి అలలి నా దీవ ఇంకా ఎదిగారం ఇష్ట ప్రభా అందరు జీవించి ఆశీర్వాద జీవించి మీరు అక్కడ సిద్ధపరచుకోమని ప్రామీ మనందరి ప్రైజ్ రాడన్న అందరికీ అందరికీ ప్రైజ్లాడన్నా తుప్పసన్నా ప్రైజ్ రాడన్న వందైజ్లాడన్నా